విషావహై ఓ శాంతి శాంతిష్ాంతి మైత్రేయీతిహోవాచవల్క్య ఉద్యాస్ వై ఐనట్టున్నది ఆ పాత్ర అయినట్టుంది కదా సహోవాధ నాలుగో దాంట్లో కూర్చు కొంచెం సెట్ అవడానికి టైం పడుతుంది సాహోవాచ మైత్రేయీ ఏ నాహం నామృత్యాంకిమహం తే అయ్యే సహోవాచయాజ్ఞవల్క్యియా బతారే నతీ ప్రియం భాషసే ఏహ్యాస్వ వ్యాఖ్యామితే వ్యాచక్షాణ నిదిధ్యాసస్ ఆయన చాలా సంతోషించాడు ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆయన చాలా సంతోషించాడు కిమహం తేన విత్తేన పూర్ణాస్యాం ఈ సంపద వలన నేను పూర్ణత్వాన్ని పొందగలుగుతానా అట్లు గానిచో ఆ సంపద ఉపయోగం ఎంతటిది అని ఆ రకంగా మాట్లాడడం ఉపన్యాసాలు చెప్పడానికి ఏంట దాని మీద ఉపన్యాసం చెప్పగలుగుతారే కానీ జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ విధమైన దృష్టికోణాన్ని స్వీకరించగలగడం అదేమీ సామాన్యమైన విషయం కాదు అది ఏమీ సామాన్యమైన చాలా కష్టం సో ఒక మానసిక పరిపక్వత చాలా లుతైన వివేక వైరాగ్యములు దృఢమైన మానసిక పరిపక్వత ఉన్నప్పుడు ఒక సత్యాన్ని అప్పుడు మాత్రమే మనిషి గుర్తించగలుగుతాడు ఏమంటే బాహ్యంగా ఉన్నది ఏది కూడా విలువ లేనిది బాహ్యంగా ఉండడానికి దేనికి విలువ ఉండదు విలువ ఉండదంటే మీరు మార్కెట్లో పెడితే డబ్బు రాదని కాదు దాని అర్థం పెడితే డబ్బు వస్తుంది బట్ మన జీవితంలో ఉండే సుఖ దుఃఖాలను కానీ సుఖ దుఃఖాలను లేక మన జీవిత పరమార్థాన్ని చేరుకోవడంలో కానీ ఈ బాహ్యమైన సంపదలకు కానీ బాహ్యంగా ఉండే వస్తువులను కలిగి ఉండుత కానీ దానికి ఏమీ విలువ ఉండదు ఇప్పుడు ఉదాహరణకు యాభై తులాల బంగారం ఉందనుకోండి దానికి ఉన్న విలువ ఎంతటిది ఏమీ విలువ ఉండదు దానికి కానీ దానికోసం జనాలు కొట్లాడేసుకుంటూ ఉంటారు నాతో ఎవరో ఉన్నారు ఆ బంగారం తీసుకున్నారండి మళ్ళీ ఇవ్వలేదని అన్నారు అయ్యయ్యో అంతమాట బంగారం తీసుకుని ఇవ్వకపోవడమే చాలా అమంగళం కదా అది సో బంగారం తీసుకోవడం అమంగళం తీసుకున్నది ఇవ్వకపోవడం అమంగళం ఇవ్వలేదని దుఃఖించడం అమంగళం బంగారం బంగారాన్ని సమర్థించి అంతా దాని ఎడల మమకారం ఉండడం దాంట్లో శోభయం ఉన్నది శ్రీరామకృష్ణ గురుదేవులు బంగారాన్ని ఎలా స్పృశించేవారైనా అసలు బంగారం పేరు చెప్తే కాంచన్ కాంచంటే నథింగ్ బీప్టే సమలోష్టాశ్మ కాంచన గీత చెప్తుంది కాబట్టి అటువంటి మానసిక పరిపక్వత రీచ్ ఆ హృదయంలో ఒక సంసిద్ధత ఏమంటే త్యాగం చేయటానికి సంసిద్ధత అటువంటి సంసిద్ధత ఉన్నప్పుడు మీకు సత్యాన్ని పట్టుకోవడానికి మీరు సంసిద్ధులయ్యారు అని అర్థం అంతవరకు ఆ రకమైన పరిపక్వత రానంత వరకు సత్యం గురించి మాట్లాడమే ఉంటుంది తప్ప సత్యాన్ని పట్టుకోవడం అనేది ఉండదు తర్వాత చాలామంది అంటారు వేదాంత అధ్యయనం చేస్తున్నాం మాకేమీ ప్రయోజనం కలగట్లేదు మోక్షం రావట్లేదు ఎప్పుడు వస్తుంది అని చూడండి మనము మన క్రియేట్ చేసుకున్న నిర్మాణం చేసుకున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అధిగమించాల్సి ఉంటుంది మనమే ఆటంకాలని కల్పించుకుంటాం అవి బాహ్యం ఉన్నవేమీ కల్పించవు మన ఆటంకాలని మనమే కల్పించుకుంటాం సో ఆటంకాల నుండి మనం బయటపడగలిగినప్పుడు మాత్రమే వాటిని నేను ఏదో చెప్తున్నా నా మైండ్ ఫోకస్డ్గా లేక సో మనమే కల్పించుకున్న ఆటంకాలను మనమే అధిగమించేటంత వరకు సత్యము దూరంగానే ఉంటుంది కాబట్టి ఆమె ఆ మానసిక పరిపక్వత చూసి యాజ్ఞవల్క్యుడు మహాన్ ఆశ్చర్యపడ్డాడు తర్వాత చాలా ఆనందాన్ని పొందాడు క్రియావతారేణ సతీ ఏ హనిషి జీవితం ఆరంభంలో చాలా జటిలంగా ఉంటుంది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది ఆరంభంలో ఎంత మతపరమైన జీవితము కాంప్లెక్స్గానే ఉంటుంది లౌకిక జీవితం కూడా కాంప్లెక్స్గా ఉంటుంది లౌకిక జీవితంలో వివాహము పిల్లలు బంధువులు వీళ్ళు మమ్మల్ని ఆదరణ చేశారు వాళ్ళు ఆదరణ చేయలేదు వీళ్ళు మిత్రులు వాళ్ళు శత్రువులు వీళ్ళు కావలసిన వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అంటే ఈ విధంగా లౌకిక జీవితంలో ఎంతో తీవ్రమైన జటిలమైన పరిస్థితులు మనల్ని ఎప్పుడూ కూడా ఎత్తిపై తాండవం చేస్తూ ఉంటాయి ఇక ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే ఈ లౌకిక జీవనం కంటే కూడా మరింత కాంప్లెక్స్గా ఉంటుంది ఆధ్యాత్మిక జీవనం చూస్తూ మనుషుల్ని ఆశ్చర్యం కలుగుతుంది వీడు ఎంత జటిలమైన వ్యవస్థని ఎలా మోసుకొస్తున్నాడు కదా ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఇదో మంత్రం అంటాడు అదో మంత్రం మరో మంత్రం మరో మంత్రం ఉంటాడు మంత్రాలని జపిస్తూ ఉంటాడు లోపల గ్రహాలు ఆ తర్వాత వాస్తవ అంటాడు వెంకటేశ్వర స్వామి ఇవ్వంటాడు అవంటాడు అమ్మ అమ్మ అమ్మ ఎంత ఉంటుందంటే ఆధ్యాత్మ జీవితము ఊహ చేయలేము అటువంటి లౌకిక ఆధ్యాత్మిక జీవనములు ఆ జటిలత్వం నుంచి సింప్లిసిటీలోకి వచ్చేయాలి అత్యంత సరళమైన స్థితిలోకి వచ్చేయాలి తెల్లారండి ఇంకా స్నానం చేసే ఒక కప్పు కాఫీ తాగేసి అయిపోయింది ఈ పూటకి లేదు మధ్యాహ్నం ఏదో రెండు మెతుకులు కూర వేసుకుని ఏది అది వేసుకుని తినేసి ఇంక అయిపోయింది ఇప్పుడు చేయాల్సిందేం లేదు ఇంకా అనేంతటి సింప్లిసిటీలోకి వచ్చేయాలి ఇక దేవుడు అంటే దేవుడు గురించి అసలే జట్టులో ఉండకూడదు మోకో కహా ధూంధేరే బందే మైతో తేరే పాస్ నువ్వు నన్నెక్కడ నువ్వు వెతుకుతావు వెర్రి మొహం నేను నీ నీ పక్క నీలోనే ఉన్నాను సో ఆధ్యాత్మిక జీవితం ఎంత సరళంగా ఉండాలంటే ఒక మంత్రం ఒక ఆకారము పెట్టుకుంటే ఒక ఆకారం ఆకారాన్ని వదిలిపెట్టేసి శగుణంలోకి వెళ్ళిపోతే మరీ మంచిది సగుణం నుంచి నిర్గుణంలో వెళ్ళిపోతే ఇంకా సో ఇంకా భేషం సో ఆ విధంగా అత్యంత సరళంగా అయిపోవాలి తప్ప దాన్ని జటిలం చేసుకోకూడదు అటువంటి సింప్లిసిటీ మన అవుట్వర్డ్ లైఫ్ అండ్ అవుట్వర్డ్ బాహ్యమైనటువంటి ఆవశ్యకతలు అవసరాలు చాలా సింపుల్గా ఉండాలి బాహ్యమైన అవసరాలు చాలా సింపుల్గా ఉండాలి ఎందుకంటే అవన్నీ హృదయంలో భారం కింద పరిణమిస్తూ ఉంటాయి అలాగే ఇన్వర్డ్ లైఫ్ కూడా లోపల కూడా జటిలంగా ఉండకూడదు కాలుకేస్తే మెడకేసాడు మెడకేస్తే కాలుకేసాడు అని అంటారు అంటే ఇంకా మనిషితో మాట్లాడడం కూడా సంభవం కాదు ఏదో పెడుతూ ఉంటాడు పేచి అలా ఉండకూడదు చాలా సరళంగా ప్రేమగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో లాయర్స్ లాగా జీవితాన్ని తయారు చేసుకోకూడదు చాలా జటిలంగా ఉంటాయి అక్కడ ఈ లీగల్ కేసులు అలా ఉండకూడదు లిటిగెంట్ కింద ఉండకూడదు సింపుల్గా ఉండాలి జీవితం ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది ఇన్వర్డ్ లైఫ్ కూడా అటువంటి పరిస్థితిని మనం గమనించాల్సి ఉంటుంది ఇంకపోతే ఇంకొక అంశం ఏమిటంటే ఎవరైతే మాకు సుఖాలు కావాలి అని అంటే వైరాగ్యానికి ఉన్న మూల మూలము వైరాగ్యానికి ఉండే బేస్ దాని గురించి కొంచెం చెప్తున్నాను ఏం చెప్పానో ఏం చెప్పలేదు గుర్తు పర్వాలేదు ఎవళ్ళైతే మాకు సుఖం కావాలి మాకు దుఃఖం వద్దు అని ప్రయత్నం ఉంటారో వాళ్ళు వాస్తవమైన ఆనందాన్ని వాళ్ళు ఇరుగనే ఇరుగరు సుఖం వచ్చినా మంచిదే దుఃఖం వచ్చినా మంచిదే ఎవళ్ళైనా పొగిడినా మంచిదే తెగడినా మంచిదే అని వేడిగా ఉన్నా వే వేసవకాలమైనా ఓకే చలికాలమైనా ఓకే అని ఆ సమత్వంలో నిలిచిన వాడు మాత్రమే యథార్థమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాడు అంటే సుఖము దుఃఖము రెండింటికీ అతీతంగా పోవాలి డబ్బు మూటకట్టి పెట్టుకుంటాం మనం ఈ డబ్బులో సుఖం ఉందని అనుకుంటాం డబ్బులో సుఖం లేదు ఒక ఉల్లాసం ఉంటుంది ఒక ఇంద్రియ భోగం ఉంటుంది కానీ ఆ ఇంద్రియ భోగంలోనే దుఃఖము కూడా దాగి ఉంటుంది కాబట్టి డబ్బుతో ఇంద్రియ భోగాన్ని సంపాదించుకుని ఆ భోగంతో పాటుగా దుఃఖాన్ని కూడా మనం కొని తెచ్చుకుంటాం మనం అనుకుంటామంటే భోగాన్ని సుఖాన్ని డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకుంటున్నాము అనుకుంటాం కానీ దుఃఖం కూడా అదే పని దుఃఖాన్ని కూడా డబ్బు పెట్టి కొనుక్కు అని మనం తెలుసుకోలేకపోతాం ఆ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఈ సుఖదుఖముల యొక్క ప్రవాహం నుండి పైకి ఎదిగి ఆ దృఢమైన వివేక వైరాగ్యముల ఎందు నిలిచి ఉండగలుగుతాడు సో అటువంటి ఉత్తమోత్తమైన స్థితిలో ఈమె గలదు ఎవరు మన మైత్రే సో భాష్యంలో ఉన్నాము సహోవాచ యాజ్ఞవల్క్య ఏం విత్తసాధ్యే మృతత్వ సాధనే ప్రత్యాఖ్యాతే సతిశప్త ప్రత్యాఖ్యాతే సతి యాజ్ఞవల్క్య స్వాభిప్రాయ సంపత్ తుష్ట ఆహా అంటే యాజ్ఞవల్క్యుని యొక్క అభిప్రాయాన్ని ఆమె అనుమోదనం చేస్తే ఆవిడికి చాలా సంతోషం అనిపించింది సాధారణంగా వీడు విరా వీడు విరాగిగా ఉంటే ఇంట్లో వాళ్ళు రాగానే కలిగి ఉంటారు వీడు రాగాన్ని చూపిస్తే వాళ్ళు విరక్తిని చూపిస్తారు అలా కాకుండా వీడు విరక్తిని చూపించినప్పుడు కూడా వాళ్ళు అదే సమయంలో విరక్తిని చూపించారంటే అది మహాపుణ్యమే కాబట్టి అటువంటి స్వ అభిప్రాయ సంపత్ ఆహా అంతవరకు వచ్చావండి అక్కడి వరకు వచ్చాం సహోవాచ ప్రియా ఇష్ట బతేతి అనుకంప్యాహ అది బత అనే దానికి అర్థం ఏంటంటే అనుకంప్య అని అర్థం అనుకంప్య అన్నది ల్యబంతం సో అంటే అంటే అదొక హాఫ్ వెర్బ్ దయను చూపించిన వాడై అయ్యో పాపం ధనాన్ని తీసుకో సుఖంగా ఉండు అంటే నాకు ధనం ఎందుకయా నువ్వు అదేదో విజ్ఞానం ఉన్నావు అదే కావాలని పాపం ఏం కష్టపడుతుందో ఏమో అని అందుకు అంపిక ఎందుకంటే ఆయన కష్టపడగలడు ఏదో వేదం దిగి ఊరుకున్నాడు కాబట్టి ఏదో తంటాలు పడగలడు తంటాలు పడ్డానికి అలవాటు పడ్డాడు కనుక ఏదో ఆయన కష్టం ఆయన పడతాడు పాపం ఈమె సో ఆమె ఉష సంపన్నుల నుంచి వచ్చి ఉంటుంది వీళ్ళ గృహం కూడా సంపన్నమైన గృహము ఏమి సుఖాన్నే కానీ దుఃఖాన్ని ఉండదు కష్టం తెలియకపోవచ్చు ఏమిటి వీళ్ళు డబ్బు అక్కర్లేదంటుంది ఈ పాపంగా ఏం కష్టపడుతుందో ఏమో అని ఒక దయాభావంతో బత అన్నాడు అని శంకర్లు అనుకున్నారు బత అంటే అనుకంప్య అనుకంప్యతి యబంతైనా బత శబ్దార్థో దర్శిత అని టీకాకారుడు మనకి స్పష్టం చేస్తున్నాడు అరే మైత్రేయీ అరే అంటే ఏమిట అరే అరే అంటున్నారు అనాదరం చేశారని అనుకున్నారు అదే పేవతో పిలిచే పిలిపే ఉన్నవాళ్ళు అలాగే ఉండేవారు వాళ్ళు ఆధునిక కాలంలో లాగా హనీ ఐ లవ్ యూ అని అలా మొదలుపెట్టడం వాళ్ళు అదంతా ఎరగరు అందుగా అసలు మైత్రి అన్నాడు అదే గొప్ప విషయం అదే మైత్రి పూర్వమీ ప్రియా సతీ భవంతీ సతీ అంటే భవంతి అని అర్థం ఇదనీ ప్రియమేవ చినుకూలం భాషసే ఊర్మమునందు కూడా నీవు చాలా ప్రియురాలుగానే ఉంటివి అంటే ఆయన ఈ సన్యాసం వైరాగ్యం డబ్బు దస్తం ఇవేం మాట్లాడకుండా కర్మకాండ చేస్తూ పూజలు అవి చేస్తూ ఇంట్లో గృహస్థుగా కోపాలు తాపాలు కూడా ఉంటాయి కొద్దిగా గృహస్థ జీవితంలో కూడా భాగమే కూరలో కారంలాగా సో ఇన్ని అన్నీగా ఉన్నప్పుడు ఆమె చాలా అనుకూలవతిగా ఉంది అనుకూలవతి అయిన పత్ని ఉండడం కూడా అది మహాపుణ్యం కదా మహాపుణ్యం వల్ల మాత్రమే సభ సంభవం అవుతుంది లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇంటికి ఆఫీస్కి వెళ్తే ఒక తలపోటు ఇంటికి వెళ్తే ఇంకో తల పోటు అంటే మనిషింటికి ఎక్కడికి వెళ్తాడు పార్కుల్లోనే ఎక్కడో కూర్చొని ఓ విషాద గీతాన్ని ఆలోచించాల్సి ఉంటుంది అలా అక్కర్లేకుండా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోగలిగాడు అంటే ఉన్న ఆఫీస్లో ఎంత ఇబ్బందిగా ఉన్నా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోగలిగితే సరిపడుతుంది అంటే ఇంట్లో బెడ్ ఎయిర్ కండిషన్ రూము ఉంటే విశ్రాంతి వచ్చేయదు ఇంట్లో హృదయమునకు అనుకూలవతి అయిన పత్తిని విశ్రాంతి లభిస్తుంది కాబట్టి ఆ ఉన్నావు నువ్వు ఇంతకాలం ఆ ఉంటు ఉంటూ ప్రియా అంటే భవంతి అలా ఉంటూనే ఉంటివి నిరంతరంగా కంటిన్యూస్గా అలా ఉంటివి ఇప్పుడు కూడా పోనీ ఇంతకాలం నేను ప్రేమగా ఉన్నాను ఇప్పుడేమో నువ్వేమో వైరాగ్యం ఇదే అంటున్నావు అని ఇప్పుడైనా కొంచెం ఆవిడ ఓపంగా మాట్లాడచ్చు కదా ఏమయ్యా ప్రేమగా ఉన్నందుకు నాకు చూపించేటువంటి గుణం ఇదేనా నువ్వు అని అనొచ్చు కదా అలా అనుకుండగా ఇప్పుడు కూడా చిత్తమునకు అనుకూలంగానే నాకు కూడా మోక్ష ఉపాయమైన జ్ఞానాన్ని బోధించండి లెవెల్లో మాట్లాడుతుందంటే అమ్మ బాబు నువ్వు చాలా గొప్పదానం సుమాని చిత్తానుకూలం భాషసే కాబట్టి ఇంకా మరి ఏం చేయగలుగుతాడు ఇప్పుడు హృదయంలో ప్రేమ ఉంటే సరిపడదు దాన్ని బయటికి ప్రకటించటం కూడా అవసరం ప్రకటించకుండా ఉంటే ప్రేమ ఉన్నదా లేదా సందేహం వస్తుంది ఇప్పుడు చిన్నపిల్లవాడి మీద మీకు ప్రేమ ఉందనుకోండి ఏం చేయాలి ఓ చేకలతో ఏదో కొన్ని చేతులు అంటే ప్రేమ ఉన్నట్టు ఎదరవాళ్ళకి తెలుస్తుంది పర్వాలేదు తెలియకపోయినా పిల్లవాడికి తెలుస్తుంది ముందు దీనికి మన మీద ప్రేమ కలదు అని పిల్లవాడికి తెలుస్తుంది మీరు అనొచ్చు వాడికి కూడా తెలియక్కర్లేదు మనకి తెలుస్తుంది మనం మనకి ప్రేమ యథార్థంగా ఉందా లేదా అని మనకి కూడా నిర్ధారణ అవ్వాలి ఎందుకంటే ప్రేమ అనేది మనం అలా అనుకుంటూ యథార్థంగా లేకున్నా అలా అనిపించిందేమో అది వాస్తవం కాదేమో కాదు వాస్తవమా వాస్తవమే ఎప్పుడు తెలుస్తుంది వాస్తవం మనకి మనకే అంటే మనము ఒక స్టెప్ తీసుకున్నాం ఒక యాక్షన్ చేసి ఆ ప్రేమకు ఒక వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లయితే ఎస్ నాకు ప్రేమ గలదు అంచేతనే నేను ఈ పని చేయగలిగినాను ప్రేమ లేకుంటే ఇంత పని చేయగలుగుతానా అని మనకి మనమే సంతోషించవచ్చు కాబట్టి ఈ ప్రేమకి వ్యక్తీకరణము ఎక్స్ప్రెషన్ చాలా ముఖ్యం అంచేత వ్యక్తం చేసుకున్నాడు అత ఏ ఆస్వా ఉపవిష ఖ్యామి తవ ఇష్టం అమృతత్వ సాధనం ఆత్మజ్ఞానం కథయిష్యామి కాబట్టి రావచ్చు కూర్చో అత కాబట్టి అంటే గృహస్థుగా ఉన్నంతకాలం ప్రేమగా ఉంటుంది ఇప్పుడు సన్యాస భావన వచ్చినప్పుడు కూడా నాకు మనస్సుకు అనుకూలంగానే మాట్లాడుతున్నావు కాబట్టి ము ఆశ్వుండుము ఆసనం అంటే కుచ్చుండుట ఆశ్వ మధ్యమ పురుష యొక్క వచ్చినం వెరీ ఇంట్రెస్టింగ్ న్యూసేజ్ ఆత్మనేపదం సో ఆస్థాం ఆసతాం ఆసంతా ఆశ్వ ఆసతాం ఆసధ్వం ఆసై ఆసవై ఆసమహై లోట్ మధ్యమ పురుష లోట్ ఆత్మనేపద సో వచ్చి కూర్చో ఉపవిష అని అర్థం ఆస్వా అంటే ఉపవిష వ్యాఖ్యాస్యాన్ని నేను వ్యాఖ్యానం చేస్తాను అంటే ఉపన్యాసం చెప్తానని అభిప్రాయం కాదు నీకు ఇష్టమైనది ఎత్తుతే అంటే తవ ఇష్టం నీకు ఏది ఇష్టము ఇప్పుడు ఆవిడికి ఏది ఇష్టము బంగారం అన్న ఆవిడ ప్రేమ చూపించలేదు బంగారము ఆభరణాలు పట్టుచీరలు అటువంటి వాటి ప్రేమ చూపించలేదు అటువంటి వాటి మీద ప్రేమ చూపిస్తే చాలా తేలిక ఎందుకంటే ఓ పది రూపాయలు మనవి కావనుకుంటే పని అయిపోతుంది కానీ నాకు ఆత్మజ్ఞానం కావాలంటే అది చాలా ఘటికమైన ఘటి ఘటికమైన చాలా కఠినమైన విషయం ఘటికమైన నమో కఠినమైన విషయం చాలా కఠినమైన విషయం అది అంత విషయం కాదది కాబట్టి నీకు అటువంటి ఆత్మజ్ఞానము అందులో అమృతత్వ సాధనమైన ఆత్మజ్ఞానం అమృతం మోక్షాన్ని అంటే ఇమోర్టాలిటీ అమృతత్వం దానికి సాధనంగా ఉండే ఆత్మజ్ఞానాన్ని నీకు నేను వివరించి చెప్తాను వచ్చి కూర్చో అని పాపం ఆయన ప్రేమగా ఆమెను ప్రశంసిస్తూ దగ్గరికి పిలుస్తున్నాడు వ్యాఖ్యాస్యామితే వ్యాచక్షానస్య తునే అక్కడ మంత్రం దాకా వచ్చాం ఏ హ్యాస్వ ఈ పైన ఓ తూ తూ వచ్చిందంటే మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది దాని అభిప్రాయం ఏంటంటే చూడు నువ్వు పాపం ఉత్సాహంగా నాకు వైరాగ్యం ఉన్నది ధనం అక్కర్లేదని ఉన్నావు బాగుంది ఇంతవరకు అనుకూలంగా ఉన్నావు ఇప్పుడు కూడా వైరాగ్యానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడావు ఫైన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు నేను తప్పనిసరిగా నీ కోరికను తీర్చి ఆత్మజ్ఞానాన్ని నేను వ్యాఖ్యానం చేస్తాను ఫైన్ కానీ సరిపడదు అది సరిపడదు బ్రో మీకు మీకు ప్రేమగా భోజనం పెట్టేస్తారంటే వీడికి ముందు ఆరోగ్యం ఉంటేనే ఆమె ప్రేమగా పెట్టిన భోజనం ఉపయోగపడుతుంది వీడికి ఆరోగ్యం లేదనుకోండి ఎంత ప్రేమగా పెట్టినా నోట్లో ముద్దు వెళ్ళదు నోట్ చేదుగా ఉంటే ఎందుంటాడు ఎంత ప్రేమగా పెట్టినా అదేవిధంగా సంసారాసక్తి ఉండి లేదా అది ఉంటే జ్వరం ఉన్నవాడికి భోజనం పెట్టినట్టే వేదాంతం చెప్పడం అంటే ఇం యదాంతం అలా ప్రచారం చేయడం అలా ఏ ఉండదు అలా ప్రచారం చేసేయకూడదా ప్రచారం చేసే ఇచ్చదా అని అడుగుతారు అలా ప్రచారం అయిపోదు అది నిన్న నాకు రామకృష్ణ మిషన్లో ఒక ఆయన చెప్పారు ఈ గారిని ఒక ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మిత్రుడు నాకు తెలుసున్న మిత్రుడే ఆయన ఏమంటే స్వామీజీ మనం రామకృష్ణ మిషన్లో ఫండ్స్ ఉన్నాయి లారీ ఒకటి వెహికల్ ఒకటి ఒక వ్యాను ఏదో కొనేసి దాంట్లో ఈ బ్రహ్మచారులను కూర్చోబెట్టి సమాజంలో అందరికీ ఆత్మబోధం చేసేయచ్చు కదా ఎందుకు మనం ఆ పని చేయట్లేదు అని ఆయన అడిగితే ఆయన చెప్పారు చూడవాళ్ళకి వైరాగ్యం ఉండి వాళ్ళు జిజ్ఞాసులై వాళ్ళు అడిగితే చెప్పాలి కానీ మనం వెళ్ళిపోయి మేము మీకు ఆత్మబోధం చేసేస్తాం రెండర్రా అంటే తర్వాత రండి ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నామంటా ఇప్పుడు ఖాళీగా తర్వాత రండి అంట లేకపోతే మీరు ఇంకెవరికైనా చేయండి ఆత్మబోధం మీకు చందా కావలసే ఇస్తా ఉంటాను పెద్ద మన స్టెంట్ పలే పాపం ఇంటికి వచ్చాడు కాదన్నాడు అంతేగాని అది ఏదో మాకు చెప్పేయండి కాబట్టి వాళ్ళు విరక్తులై జిజ్ఞాసులై వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి అంతేగాని ఉంటే అలాగా ప్రేమ ఉంది కదా అని చెప్పేసి ఇది కాదు కనుక ఓ మైత్రేయి నీకు దీని మీద ప్రేమ కలదు జ్ఞానం మీద నేను ఆ జ్ఞానాన్ని నీకు వ్యాఖ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ప్రీతి కానీ కానీ ఏమిటి కాని. అంటే నేను వ్యాఖ్యానం చేస్తూ ఉండగా వ్యాచక్షాణస్యమే సతి మయం వ్యాచక్షాణే నేను వ్యాఖ్యానం చేసుకుంటూ పోతే నేను వివరించి చెప్పుకుంటూ పోతున్నప్పుడు నిదిధ్యాసస్వ నీవు ప్రేమతో వినవలసినది నేను ఒకసారి ఎవరో మహాత్ము దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఈ శ్లోకం ఏదో కావ్యంలో ఏదో కఠినమైన శ్లోకం ఇది నాకు అర్థం కావట్లేదండి మీరు దీన్ని కొంచెం వ్యాఖ్యానం చేయండి అని కోరాను ఓ విద్వాంసు ఆయన పాపం యంగ్ మ్యాన్ నా సంస్కృతంలో కొంచెం ప్రౌఢమైన విషయాన్ని అడుగుతున్నాడు ప్రేమతోటి మనం చెప్దాము అని చెప్పేసి ఆయన చెప్పడం మొదలుపెట్టారు మధ్యలో ఆయన ఏమన్నారు నేను నీకు చెప్తుంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నట్టున్నావే అన్నా అంటే అయ్యో సరే అండి అని మళ్ళీ మనం అక్కడ వచ్చాం కాబట్టి ఇమోషన్ ఉంటుంది అయితే ఈ తెలిసేసుకోవాలి అని ఇమోషన్ ఉంటుంది తీరా ఆయన ఎదుటివాడు ఈ ఇమోషన్ చూసి పోనీలే పాపం వాళ్ళు ప్రేమవాడుగుతున్నారు చెప్దాం అని మొదలుపెట్టి చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళు జారి వాళ్ళ వాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళు నిలబెట్టుకోలేరు దాన్ని ఆ శ్రవణాన్ని చేయలేరు మొన్న సేనాస్పతి నుంచి అమెరికా వచ్చి ఇక్కడికి వచ్చే ముందు పూజ స్వామీజీ ఇండియా వచ్చేసి ముందు ఆశ్రమంలో పది మంది ఉంటారు స్టాఫ్ అని అంటారు ఆశ్రమంలో వాళ్ళు వేదాంతం కొడుకు చదువుకున్న వాళ్ళే వాళ్ళలో మా స్టాఫ్ కంతకీ ఒక స్పెషల్ క్లాసు వేదాంత క్లాసు ఒకటే పెట్టాలి అప్పుడు వచ్చేసారు ఒక స్పెషల్ క్లాస్ వారానికి ఒకటే పర్లేదు వారానికి రెండైనా పర్లేదు ఒక స్పెషల్ క్లాస్ వాళ్ళకే స్టాఫ్ మటుకే కాబట్టి బైక్ నుంచి వచ్చి వాళ్ళ కోసం టైం కొంచెం టోటో అడ్జస్ట్ చేయాలి కానీ అక్కడే ఉండి వాళ్ళకి ఏ టైం అయినా వాళ్ళు రాగలుగుతారు కాబట్టి ఈ క్లాసు మనం కలిగి ఉండాలి అని ఒక లేడీ ప్రపోజ్ చేసింది షీఈ్ వెరీ ఇంట్రెస్టెడ్ చాలా సిన్సియరా అమ్మాయి అందుచేత అలా ప్రపోజ్ చేసింది చేస్తే స్వామీజీ అన్నారు ఎస్ వై నాట్ మంచి ఐడియా అని నాగేజ్ చూశాను నాగేజ్ నేను ఇంకా ఆలస్యం చేయలేదు స్వామీజీ ఇదే ప్రపోజలు ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మీ ఆదేశాన్ని అనుసరించి నేను ఐతిరే ఉపనిషత్తువ పఠం చెప్పడం ప్రారంభించాను మొదటి రోజు అందరూ ఉన్నారండి ఇంకా ఆ తర్వాత నేను వెతుక్కోవాల్సి వచ్చేది వాళ్ళ కోసం మొదలుపెట్టింది పూర్తి చేయాలనే ఒక ఛేదస్థను నాకు ఉండబట్టి నేను గడ్డం పట్టుకుని బతుకున్నాడు రెండర్లా పూర్తి చేసేస్తాను సగం అయ్యే వరకు ఇద్దరు ముగ్గురు కనపడేవారు పది మంది మొదటి రోజు తర్వాత ఇద్దరు ముగ్గురే చాలు మనకి ఇద్దరు ముగ్గురు చాలు నేను పఠం చెప్పేసుకుంటూ పోతున్నాను ఆ ఇద్దరు ఇద్దరులో ఒకడు మానిసాడు ఇంక ఇద్దరు ఉన్నారు ఇంకా త్రీ ఫోర్త్ అయింది అప్పటికి ఇంకా వన్ ఫోర్త్ ఉంది మీ ఇద్దరు ఉండండు సుమా ఇంక వన్ ఫోర్త్ నేను ఫినిష్ చేస్తాను అని నేను మళ్ళీ చెప్పుకొస్తున్నాను నాకు విద్యార్థులు ఉన్న మొన్నాడు ఒక్కడే ఉన్నాడు అప్పటికి డేంజర్ బాగా సుమ మాత్రం జారిపోకు ఇది ఇంకా వన్ ఫోర్త్ ఉంది నేను ఛాదస్థంగా వివరిస్తూ చెప్తున్నాను ఇంకీ పైన అంతా డ్రాప్ చేసేసి చకచకా వాక్యం చదవడం తెలుగులో చెప్ప ఇంగ్లీష్ అనువాదం చేసేయటం ముందుకెళ్ళిపోతాను కాబట్టి దయచేసి నువ్వు మాత్రం డ్రాప్ అయిపో రెండు మూడు క్లాసులు పడుతుంది ఫినిష్ చేసేద్దాం అంటే సరేనన్నా అన్నాడు కాదని లేదా సరేనన్నాడు ఏమీ పర్వాలేదండి నేను చెగుతాకా వస్తాను మీరు అవకాశంగా చెప్పండి అని అనలేదు నేను చకచకచక రెండు మూడు క్లాసుల్లో ఎందుకంటే భాష్యం అది తెమలదు ఎలా ఉష్టం ఉంటుంది మొత్తానికి అయిందనిపించా ఇది నా అనుభవం నేను స్వామీజీకి సంగ్రహంగా చెప్పాను ఇలా అయిందండి నేను మాత్రం చెప్పను ఇంకెవరైనా చెప్తారేమో చూసుకోండి ఏం చెప్పాను అంటే ఆయన నవ్వు నవ్వింగ టాపిక్ని ఎత్తలేదు నేను అవ్వతే వాళ్ళు చెప్తారు అక్కడ అక్కడ నేనే ఉన్నాను నేనే చెప్పాలి నువ్వు చెప్పమని బొట్టు పెట్టి పిలవక్కర్లా చెప్పినా నేనే మాన్నా నేను ఆ టైంలో ఆయన వచ్చేస్తున్నారుగా కాబట్టి యాచక్షాణస్యమే నిదిత్యాసస్వ తూ ఆ తూలో చాలా సమస్య ఉంది కాబట్టి చూడు నీ ప్రేమకి నేను చాలా సంతోషిస్తున్నాను నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నీవు మాత్రం నిధిధ్యాసస్వా నిధిధ్యాసనము చేయవలసింది అంటున్నారు చాలామంది ఏమంటారంటే శ్రోతవ్యో మంతవ్యో అని నిధుధ్యాసితవ్యహానం ఉంది కదా విధి ఇంట్లో ఏది ముఖ్యము అని అంటే శ్రవణమే ముఖ్యము మనన నిధిధ్యాసనాలు సెకండరీ అని కొంతమంది అంటారు కొంతమంది ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే మనల నిధ్యాసనాలు అక్కర్లేదు శ్రవణం చాలని కూడా అనేవాళ్ళు ఉన్నారు వాచస్పతి మిశ్ర ఇత్యాదులు నిధుధ్యాసనం ముఖ్యం అండి శ్రవణం మంచిది మైండ్ యాక్టివ్గా మైండ్ ఫోకస్డ్గా లేకుంటే వాడు ఏమి శ్రవణం చేస్తాడు మైండ్ ఫోకస్డ్కి రావాలి అంటే నిధిధ్యాసనం అత్యావశ్యకము అని ఇంకొక గ్రూపు వీళ్ళిద్దరూ దెబ్బలు ఉంటారు ఒకసారి నాకు ముందుకు పట్టుకొచ్చారు ఈ దెబ్బలాట నేను అలా దెబ్బలు ఉంది ఆయన శ్రోత వ్యో అంతవ్యో అని కదా ఇంట్లో దేని మీద ఫోకస్ ఇటు కానీ అటు కానీ ఆయన ఫోకస్ ఎక్కడుందో మనకేమీ ఐడియా లేదు మనం అన్నీ ఈక్వల్గా తీసుకుంటే పోతుంది ఈ మూడు పనులు చేయండి అయ్యా మీరు పప్పు కూర పెరుగు వేసుకు తినమంటే దీంట్లో మీ ఫోకస్ ఎక్కడుందని ఎందుకు అడగడం ఆయన మూడు పేర్లు చెప్పాడు కాబట్టి మూడింటిని మనం యథోచితంగా స్వీకరిస్తే అయిపోతుందిగా దీని ఈ మీమాంస ఈ చర్చ దాన్ని చిన్న వర్గవే వర్గ ఏదో వర్గం అదో వర్గం అని మళ్ళీ రెండు వర్గాలు దీని మీద ఊహాపోహలు ఒకడు ఒకటంటే ఇంకొకడు మళ్ళీ రిప్లైలు ఇవన్నీ ఎందుకు అనవసరంగా శృతి ఈక్వల్ ఎంఫోసిస్ ఇచ్చింది యు ఆల్సో గివ్ ఈక్వల్ ఎంఫోసిస్ అండ్ దెన్ శృతి అసలు శ్రవణమన నిధిధ్యాసనాలు మూడింటి యొక్క ప్రసక్తి రావడానికి ముందే నిధిధ్యాస స్వామి చెప్పాడు ఇంకా శ్రవణ మననం మాట రాలా అది ఇంకా రావడం తర్వాయే ముందు ఫస్ట్ కండిషన్ ఏం పెట్టాడు శృణస్వ అనలేదు మననం కురు అనలేదు నిధిధ్యాసస్వ అంటున్నారు కాబట్టి ఎక్కడ ఫోకస్ ఉందో తెలిసిపోయిందిగా కాబట్టి నిధిధ్యాసనము చాలా అవసరము ఎందుకంటే నిధిధ్యాసనము అంటే మనస్సు చంచలంగా ఉండకుండా ఏకాగ్రంగా ఉండి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే మనస్సు ఎప్పటికీ తనకు తెలిసిన వాటి గింగిర్లు కొడుతూ ఉంటుంది చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇహ లోకానికి సంబంధించినైనా పరలోకానికి సంబంధించిందైనా తనకు తెలుసున్నదే మంత్రం తంత్రం కర్మా పూజ వీటి మీదే గిరిగిలా తిరుగుతూ ఉంటుంది మనస్సు అటువంటి మనస్సుతో మీరు ఆ తత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటే మీరు తెలుసుకోలేరు మీకు అధ్యాత్మానికి సంబంధించిన అంటే ఈశ్వర అనుగ్రహానికి సంబంధించిన విషయం చెప్తాను రండి కూర్చోండి అన్నాను అనుకోండి సరే ఆయన చెప్తాను అంటున్నాడు ఏదో పారాయణ చేయమంటాడో పూర్తియమంటాడో మంత్రం అంటాడో తంత్రం ఇవన్నీ ఉంటాయి అలాగే ఏదో ఒకటై ఉంటుంది అనే భావంతో మీరు వచ్చి కూర్చుంటే మీరు మొత్తం హోల్ థింగ్ మిస్ ఎందుకంటే ఇక్కడ యజిధ్యాసనము అంటే ఆల్రెడీ మీ మనస్సులో ఉన్నటువంటి ఏ ఏ కంటెంట్ గలదో కంటెంట్ అంటే ఇప్పుడు సంచీలో పది సామాన్లు ఉన్నాయనుకోండి ఆ పదింటికి పేరేమిటి కంటెంట్ సామగ్రి సంచీలోని సామగ్రి అలాగే మనస్సులో కొంత సామగ్రి ఉంటుంది ప్రతివారి మనస్సులోనూ కొంత సామగ్రి ఉంటుంది లౌకికమైనది కాకపోవచ్చు దేవుడు దెయ్యం ఏదో కొంత సామగ్రి ఉంటుంది ఆ సామాగ్రిని అంతా అలా ఎదుర్కొండ పెట్టుకుని ఆ నువ్వేమిటో చెప్పు ఆ చెప్పింది ఈ సామాగ్రిలో ఫిట్ అవుతుందా అన్న రీతిగా మీరు చూస్తే అది వేదాంత శ్రవణం చేసే పద్ధతే కాదు మీ మనస్సులో ఉన్నటువంటి సామగ్రిని పక్కన పెట్టాలి మీకు తెలుసున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాంటిదే మరొకటి తెలుసుకోబోతున్నాము కాబట్టి ఏమిటి దీనికి పెద్ద విషయం ఏమిటి అనుకోరాదు మీకు నాలుగు మంత్రాలు తెలుస్తున్నాం కొన్ని ఏదో కొత్త మంత్రం చెప్తాడు సరే అలా ఉండడం కాదు కాబట్టి నోన్ మనస్సులో ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే కలదో మీకు ఆల్రెడీ తెలుసున్నవి ఏదైతే ఉన్నాయో వాటిని అడ్డంగా పెట్టుకుని వాటిని ఒక గ్లాస్ లుకింగ్ గ్లాస్ కింద తయారు చేసి వాటి ద్వారా తత్వాన్ని పరిశీలించి ప్రయత్నం చేసినంత కాలము మీకు ఆ తత్వము అది మీకు తెలియబడదు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని తెలియాలి అన్నట్లయితే మనస్సు నిశ్చలంగా అయిపోవాలి మనస్సుతో మీరు దాని తెలియలేరు కాబట్టి మనస్సుతో దాని పట్టుకునే ప్రయత్నం చేయడం మానేసి మీరు మనస్సు యొక్క చలనాంతని కూడా డ్రాప్ చేసేసి అలాగా నిర్మలంగా నిశ్చలంగా ఉండండి ఓపెన్ ఆయన ఏది చెప్పినా విని దానిని పరిశీలించడానికి సంసిద్ధంగా ఉండండి చెప్పిన దానికల్లా డూడూ బసవన్న అంటూ తల ఊపాలని అభిప్రాయం కాదు మీరు చెప్పినల్లా అంగీకరించాలి నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే కూడా మీకు తెలియదు మీరు చెప్పింది నేనెందుకు వినాలి అన్నా కూడా మీకు తెలియదు ఈ షుడ్ నాట్ అగ్రీ యూ షుడ్ నాట్ డిసగ్రి ఓపెన్ ఓపెన్ మైండ్ తోటి ఆ తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలించేటువంటి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నాన్ని చేయాలి దానికోసం మనస్సు ఏకాగ్రంగా ఉండాలి ఓపెన్గా ఉండాలి చాలా కఠినమైన విషయం అండి ఇది చెప్పడమే కఠినం అనుభవంలోకి రావడం కఠినం మాట బయటపెట్టి చెప్పడమే కఠినం ఇప్పుడు ఉదాహరణకి నేను ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తానంటే మీరు ఆల్రెడీ బోల్డ్ అంత విని ఉన్నారు దాని గురించి అదంతా మనస్సులో పెట్టుకుని వచ్చి కూర్చొని ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఆత్మ గురించి ఏం చెప్తావో అని మీరు అడిగారనుకోండి నేను ఏదైనా చెప్పాననుకోండి మీకు విని ఆల్రెడీ మీకు తెలుసున్న దాంట్లో దీన్ని జత చేసి యూ ఫిల్టర్ ఇట్ త్రూ వాట్ ఆల్ యూ నో ఆల్రెడీ దాని నుంచి ఫిల్టర్ చేసి దాని నుంచి పర్కొలేట్ చేసి చేసినట్లయితే ఆ చెప్పి దాంట్లో ఉండే ఒక నూతనమైన విషయం క్రియేటివ్ విషన్ అది ఉండనే ఉంది ఒక మాటలో చెప్పాలంటే వేదాంతాన్ని అధ్యయనం చేసేప్పుడు మనస్సు రిజర్వాయిర్ లాగా ఉండకూడదు ఫౌంటైన్ లాగా ఉండాలి రిజర్వాయర్ ఏం ఎలా ఉంటుంది దాని నిండా ఇన్ని నీళ్లు బోల్డ్ నీళ్లు స్టోర్ అయి ఉంటాయి అటువంటి మనస్సుతో అనేక విషయాలు స్టోర్ అయి ఉన్న మనస్సుతో మీరు తత్వాన్ని తెలియలేరు తత్వాన్ని తెలియాలంటే రిజర్వాయర్ వంటి మనస్సు మనకి రాదు ఫౌంటైన్ వంటి మనస్సు కావాలి ఫౌంటైన్లో నీరు ఎంత ఉన్నదన్నది ముఖ్యం కాదు ఆ ఫౌంటైన్ నుంచి టక్ ఒక నీటి నీటి ప్రవాహము ఒక్క ఉదుటిన పైకి వస్తుంది అలాంటి మనస్సు కావాలి అంతకుముందు ఆ ఫౌంటైన్లో అసలు ఒక్క చుక్క కూడా లేదు సడన్గా ఒక్కసారిగా పైకి నీరు చిమ్ంది అటువంటి మనస్సు కావాలి తప్ప నీటి రిజర్వాయిడ్ వంటి మనస్సు పనికిరా ఎందుకంటే మనస్సులో ఈ సమాచారం అంతా పోగేసి పెట్టుకుంటే అది ఒక రిజర్వాయిడ్ లాగా ఉంటుంది అటువంటి మనస్సుతోటి మీరు తత్వాన్ని తెలియలేరు కాబట్టి మనస్సు చాలా ఓపెన్గా ఉండాలి ఎటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు అంటే దాని గురించి కొన్ని పూర్వనిర్ధారితములైన భావాపులు పెట్టుకుని ఈ ఆత్మతత్వం అంటే ఇలా ఉంటుంది అండి ఆయన ఏదో ఇలాగే చెప్తారు ఆత్మ బ్రహ్మ ఒకటే అని కూడా చెప్తూ ఉంటారుగా అని ఆ రకమైనటువంటి పూర్వనిర్ధారితములైన భావజాలంతో వాటిలో కొంత సత్యం ఉండొచ్చు కూడా అటువంటి భావజాలంతో ఆ మాకు కొంత తెలుసు ఆ మిగిలిన ఏదో మీరు పూజించండి అనే ధోరణం లేకపోతే మాకు తెలుసున్నది ఏదో ఉండనే ఉంది ఈయన ఏం చెప్తాడో చూద్దామనే ధోరణం సో అటువంటి ధోరణి ఉండరాదు తర్వాత తర్క సంస్కారం కానీ కర్మ సంస్కారం మీమాంసక సంస్కారం ఆ మీమాంసక లక్షణం అంటే కర్మ ద్వారా ఏదో సాధిద్దామనే లక్షణం కానీ కర్మ ద్వారా పట్టుకుందామనే ప్రయత్నం కానీ మీరు చేస్తే ఆత్మతత్వం దొరకదు తర్వాత బుద్ధితో పట్టుకుని మనిషి చేతులతో పట్టుకుందామని చూస్తాడు చేతులతో దొరికేది కాదు అంటే బుద్ధితో పట్టుకుంటాడు డబ్బుంటే రూపాయి కైతాలు చేతితో పట్టుకుంటాడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మొదలైనటువంటి గంభీరమైన విషయాల్ని బుద్ధితో పట్టుకుంటాడు మీరు దీన్ని ఆత్మతత్వాన్ని చేతులతోటి పట్టుకోలేరు కర్మ ద్వారా పట్టుకోలేరు బుద్ధితో కూడా పట్టుకోలేరు అగ్రాహ్యం అతీంద్రియం కాబట్టి కర్మ ద్వారా పట్టుకోవాలి ఆ కర్మ సంస్కారాన్ని విడిచిపెట్టాలి కర్మ ద్వారా సాధించి వివో కొన్ని ఉంటాయి ఆత్మజ్ఞానం అయితే మాత్రం కర్మ సాధ్యం కాదు కాబట్టి కర్మ సంస్కారాన్ని వదిలిపెట్టాలి తర్వాత తర్క తార్కిక సంస్కారం ఒకటి ఉంటుంది దాన్ని విధులు పెట్టాలి వ్యాకరణ సంస్కారం ఒకటి ఉంటుంది దాన్ని పెట్టాలి వ్యాకరణాన్ని ఒక సాధనంగా వాడుకోవాలి కానీ దాన్ని అల్టిమేట్గా అరిపెట్టుకోకూడదు ఇప్పుడు ప్రాతి మీకు దృష్టాంతం చెప్తా శశంగ అని ఉంది కదా శశ కుందేటు కొమ్ము అనమాట శశృంగ అంటే సుప్పు పుట్టింది అక్కడ సుప్పు పుట్టబట్టే శేషశృంగ అనే ప్రాతిపదికకి సుప్పు పుట్టి శేషశృంగ అయింది కదా సుప్పు పుట్టాలి అంటే సుప్పు పుట్టడం అంటే సుప్పు రావడం అనమాట అలా అంటారు వ్యాకరణంలో సుప్పు పుట్టాలి అంటే అది ప్రాతిపదిక అయి ఉండాలి లేకపోతే సుప్పు పుట్టదు కాబట్టి న్యా ప్రాతిపదికాత్ అంటే ఏదో సూత్రం ఉంటుంది నియమంతా ఆబంతాత్ ప్రాతిపదికాచ్ఛ ఏదో సుప్పని ఏదో ఉండుంటుంది అలా సుప్పు పుట్టాలి అంటే అది ప్రాతిపదిక అయి ఉండాలి ప్రాతిపదిక అవ్వాలి అంటే అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అని పాణి గారి సూత్రం అది అర్థము ఉండాలి అప్పుడే ప్రాతిపదిక అవుతుంది ఇప్పుడు ఘట అన్నారనుకోండి ఘట అనే పదానికి అర్థమేమిటంటే కుండ ఉండాలి అక్కడ కుండ ఉంటే ఘట అనే పదము అర్థవత్ అవుతుంది అప్పుడు దానికి సుప్పు పుట్టి అవుతుంది శశంగా అది అర్థవత్తు కాదు లేదా అర్థం ఎక్కడుంది కుందేటి కొమ్ము ఎక్కడుంది లేదుగా అది అర్థవత్తు కాలేదు అర్థవత్తు కాకపోతే శ్వరంగా అనే వర్ణ సముదాయానికి ప్రాతిపదిక సముజ్ఞే ఉండదు ఉండకపోతే సుప్పు పుట్టదు అప్పుడు మరి శ్వరంగా హారే ప్రయోగా నీకు అని ఒక పూర్వపక్షం అక్కడ వైయాకరుణుడి యొక్క బెంగేమిటంటే సుప్పు పుట్టదని వాడు బెంగ వాడుకున్న సమస్య ఏమిటంటే సుప్పు పుట్టట్లేదు అవి బాబో ఎలాగ సుప్పు పుట్టకపోతే ఎలాగా ఏమంటే వేదాంతి సమస్య ఏమిటి జగత్తు మిథ్యది తుచ్ఛమిది శశి శృంగము దానికి సత్యత్వం వచ్చిపోతుందేమో అని వేదాంతి యొక్క విధంగా చూడండి ఈ తేడా అర్థమైంది కాబట్టి వైయాకరుణుడికి జగత్తు సత్యమైపోయిందా మీకు అయిపోయిందా ఆ బెంగ ఉండదు వాడికి వాడికి ఎంతసేపు సుక్కు పుట్టడం ఎలాగానే బెంగే సరే సార్ వేదాంతి యొక్క బెంగేమిటి ఏమిట్రా తుచ్చ్యాన్ని పట్టుకుని వీడు సత్యం అంటాడు ఈ ద్వైతం ద్వైతం సత్యమైపోతే జగత్తు సత్యమై కూర్చుంటుంది ఇది ఎక్కడ అని వేదాంతి యొక్క బెంగ ఉంటుంది చూడండి సంస్కారాలు మనిషిని నడిపిస్తాయో కాబట్టి అటువంటి వ్యాకరణ సంస్కారం అడ్డుపడిదిగా ఉండకూడదు వేదాంత నిధిధ్యాసస్వ మీ వ్యాకరణ పాండిత్యం మీ తర్క పాండిత్యం మీ జ్యోతిష పాండిత్యం మీ వాస్తు పాండిత్యం మీ మేథమెటిక్స్ ఇతర సైన్స్ పాండిత్యాలు మీ కర్మకాండ చేస్తుంటారు ఆ కర్మ పాండిత్యం అది వేదం వచ్చు ఆ చేసాం తపస్సు చేసాం ఈ పాండిత్యాలన్నీ కూడా ఆటంకములు అవుతాయి తప్ప అవి ఆత్మతత్వాన్ని తెలియటానికి ఉపయోగపడవు కాబట్టి నిదిధ్యాసస్వ మనస్సుని నిర్మలంగా చేసేసుకుని నిర్మలంగా చేసుకోవడం అంటే ఎంటీ చేసేసుకుని ఖాళీగా పెట్టుకుని మనస్సుని మనస్సు ఖాళీగా పెట్టుకోవాలి అప్పుడు మీకు ఆత్మతత్వం తెలుస్తుంది కాబట్టి మనస్సుని ఏకాగ్రం చేసుకో ఎప్పుడు ఏకాగ్రం అవుతుంది మనస్సు ఖాళీగా ఉన్నప్పుడే ఏకాగ్రం అవుతుంది మీరు క్లాసులో కూర్చొని మీ ఇంటి దగ్గర విషయాలు లేకపోతే ఊళ్ళో విషయాలు ఆలోచించుకుంటూ అనేక విషయాలు ఆలోచించుకుంటూ కుర్స్ ఉంటే మీకు క్లాస్ ఏం తెలుస్తుంది అవన్నీ డ్రాప్ చేసి మనస్సు ఖాళీగా పెట్టుకుంటేనే మీరు క్లాస్ వినగలుగుతారు అదేవిధంగా ఆత్మతత్వాన్ని తెలియడం విషయంలో కూడా మా గురువు ఆత్మ గురించి ఎలా చెప్పారని మరి మీరు ఇలా అలా మొదలు అది తెలియదు ఇంకో ఉంటారు పరమ ఛాతస్థం మనుషులు ఆయన ఏమంటారు సత్యం మీకు తెలుసు ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు ఆయనకు మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ సత్యం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు అదెలా గురుతుంది సత్యం ఎన్ని రకాలుగా ఉండదుగా మరి ఆయన కూడా పండితుడే కదా అండి ఆయన పండితుడంటే ఇప్పుడు మనం అనుకుంటున్న టాపిక్లో ఆయన పండితుడు అవునా మీరు చూసుకోవాలి ఆయన పండితుడే మీరు పండితుడే ఆయన పండితుడే నేను ఒక్కరిని తప్ప ప్రపంచం పండితులే అని కాబట్టి నా దారి నేను వెళ్ళి ధోరణిలో సో సంసారంలో ఆ విధంగా కూడా ఈ లక్షణాలన్నీ పక్కన పెట్టి ఓపెన్ మైండ్ కొంచెం టాపిక్ జటిలంగా ఉంటుంది అందుకోసం ఓపెన్ మైండ్తో వినమని కోరాడు ఆ మాట నస్తే నేను ఊరికే దాన్ని కొంత అలా చెప్పాను సో చూద్దాం హౌ ఇట్ విల్ గో యాచక్షాణస్యమే మమ వ్యాఖ్యానం కుత నిదిధ్యాసస్వ వాక్యా అర్థత నిశ్చయ ధ్యాతు అది నిదిధ్యాసస్వ ఈ నిదిధ్యాసస్వలో సన్ ప్రత్యయం ఉన్నది ఇచ్చా అర్థమైన ఇచ్చా అనే అర్థం కలిగిన సన్ ప్రత్యయం ఉన్నది సన్ అంటే అదో ప్రత్యయం సో గంతుం ఇచ్చా జిగమిషా అలాగే ధ్యాతుం ఇచ్చా నీ కూడా పెట్టండి నిధ్యాతుం ఇచ్చా నీ అలాగే ఉంటుంది నీ ఏమేమి అవ్వదు నీ నీగా ఉంటుంది ఉపసర్గ కదా ధాతువులో మార్పు వస్తుంది ఉపసర్గలో మార్పు కాదు ఉపసర్గ ఎలా ఉంటుంది ధ్యాతుం ఇచ్చా అంటే ధ్యానం చేయాలనే ఇచ్చా ఇచ్చందాం కోరిక అనక్కర్లా కామన్ దీంట్లో కోరిక ఏముంది కోరిక అంటే నాకేమో బంగారం కావాలి డబ్బులు కావాలి ఇది అలా కోరికలు లేకపోతే ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అలా ఉంటాయి కోరికలు నేను నిశ్చలంగా కూర్చుని ఉండాలి అది కోరికే ఉంది దాంట్లో కాబట్టి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదుగా దాంట్లో కోరికే ఉంది ఏదైనా కావాలంటే కోరిక కానీ కాబట్టి ఒక ఆకాంక్ష ఇచ్చాతం ఇచ్చ మనస్సు ఏదో ఇటు నుంచుటో అటు నుంచి తెగ పొరుగులు ఎక్కడ దేని మీద స్థిరంగా నిలబడటలేదు నేనేం చేస్తానంటే మనస్సుని ఏకాగ్రంగా పెట్టుకోవాలని నేను ఇచ్చ కలిగి ఉన్నాను అలా ఉండు అని అర్థం ఏం పని ఇచ్చ కలిగి ఉండడం ఎందుకు ఏకాగ్రంగా పెట్టేసుకుంటే పోతుంది కదా ఇచ్చ కలిగి ఉండడం ఎందుకండి నేను మీతో ప్రేమగా ఉండాలనుకు ఉండాలని ఇచ్చ ఉన్నది ఇచ్చ ఉండడం ప్రేమగా ఉంటే సరిపడుతుంది కదా అంటే చూడండి ఇచ్చ ఉంటే పరిస్థితులు కలిసి వస్తే ప్రేమగా ఉండడం సంభవం అవుతుంది అది ముందు ఇచ్చ ఉండాలి ఆ ఫోకస్ ఉండాలి ఆ డిజైర్ అంటలేదు నేను ఎందుకంటే కోరిక కానికి డిజైర్ అంటున్నాం కనుక ఇచ్చకి విష్ ఒక యాస్పిరేషన్ ఒక ఆకాంక్ష అది ఉండాలి ముందు ఏమని నా మనస్సును ఏకాగ్రంగా పెట్టుకోవాలి నేను ధ్యానం చెయ్యాలి ధ్యాతు ఇచ్చుడు ధ్యానం చేయాలనేది ఇంకో పని కాదు ధ్యానం చేయడం మరో పని కాదు కాఫీ తాగాలి ఓ పని అనమాట నాట వాకుకి వెళ్ళాలి అదో పని ధ్యానం చేయాలి ఇంకో పని పని కాదు ధ్యానం చేయడం పని కాదు మరి ఏమిటి ధ్యానం చేయడం మనస్సు యొక్క సంకల్పములు కూడా క్రియనే అది కూడా మానసి క్రియ మనస్సులో వచ్చే చలనము ఆ క్రియని మానివేయుట అది ధ్యానం అంటే కాబట్టి ఏదైనా పని చేయాలి అన్నప్పుడు మీరు సంకల్పించి మీ విల్ పవర్తో చేయగలుగుతారు ధ్యానం అలా చేయలేరు ఎందుకంటే అది మీ విల్ పవర్తో సిద్ధించి ఇది కాదు ఏదైనా పని అయితే సిద్ధిస్తుంది అది పని కాదు నిజానికి పనులన్నిటినీ కట్టిబెట్టేయటం ధ్యానం అంటే కాబట్టి మనస్సుకి ఏదైనా పని అప్ప చెప్తే టక్కుమని వెళ్ళి చేసుకొస్తుంది కోతికి అప్ప చెప్పినట్టుగా మనస్సు కోతి దానికి ఏదో పని చెప్తే చేసుకొస్తుంది నువ్వు పని చేయడం మానేసి నిశ్చలంగా ఉండిపో అని మీరు చెప్తే అది విందు కాబట్టి మీరు సంకల్పించి చేసేది కాదు కాబట్టి ధ్యానం చెయ్యి అని ఆయన ఎందుకంటే ధ్యానం చెయ్యి అంటే మీ చేతిలో ఉన్నది కాదు అది